ఇరవై ఎనిమిది నిల్పి నిల్పియముని మర్మంబు తెలిసితే తన పురాకృతంబు తప్పిపోయి పరమయోగమునకు బాటయుగల్పించు అఖిలజీవసంగ ఆత్మలింగ భావము అఖిలజీవులతో కూడియున్న ఓ ఆత్మ వినుము అతి దృఢమైన బలమైన నీచమైన మరియు చంచలమైన మనస్సును నిలుపగలిగి జగతికి ఎముడైన ఆత్మను తెలుసుకుంటే తన పూర్వజన్మలలో చేసుకున్న కర్మమంతయూ తొలగిపోయి మరుజన్మము లేకుండా పోవును జన్మకు కారణమైనది కర్మ కర్మయనగా పాపపుణ్యములు పుణ్యమువలన సుఖము పాపము వలన కష్టములూ సంభవించుచుండును పాపపుణ్యములు మిశ్రమముగాయున్న ఎడల జీవితములో కష్టసుఖములు మిశ్రమముగా సంభవించును కావున యమలోకమెక్కడున్నది యముడు ఎక్కడున్నది యమకింకరులు ఎక్కడున్నారు అను విషయము తెలుసుకుంటే ముందుజన్మలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించక తప్పించుకోవచ్చును మనస్సును నిలిపినచో ఆత్మను తెలుసుకొనుటకు వీలగుచున్నది ఆత్మను తెలుసుకొను అవకాశము లభించిన తరువాత దాని మహాత్మ్యము తెలియును అప్పుడు ఆత్మయే యముడుగానున్నదను యథార్థము తెలియను మనస్సు నిలిపి ఆత్మ మర్మము తెలుసుకొన్నవానికి జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లును ఆ అగ్ని పూర్వజన్మలలో చేసుకున్న కర్మలనన్నిటినీ కాల్చివేయును కర్మములన్నిటినీ కాల్చివేసుకొన్నవాడు యోగమును వీడి పరయోగములో చేరుచున్నాడు అనగా శరీరమును వదలి పరమాత్మలో ఐక్యమైపోవును విశేషార్థము శరీరములో కాలచక్రమున నవగ్రహములను కర్మకు అనుగుణముగా చలింపజేస్తూ జీవులమీద నవగ్రహముల ద్వారా కర్మను అనుభవింపజేయువాడు ఆత్మ అందువలన ఆత్మను యమునిగా పోల్చడమైనది ఆత్మను తెలియడమే యముని మర్మము తెలియడము అని పోల్చి చెప్పారు జీవుడు శరీరములో ఉన్నప్పుడే యోగము చేయనగును శరీరమును వదిలిన తరువాత పరమాత్మలో ఐక్యమైపోవును శరీరము లేకుండా దేవుని ఎందు పరయోగము అని పరమయోగము అని చెప్పబడినది పరయోగము అంటే యోగము కంటే వేరైనది అని అర్థము ఆత్మ కంటే పరముగ ఉన్న పరమాత్మలో ఐక్యముగుటనే యోగముకంటే పరముగనున్న పరమయోగము అనుచున్నాము